అస్సలం అయికు వరహమతుల్లా వరకతూ అల్హదు వహదాతులమల్లా నబీ అబాద అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం త్రాసును బరువు చేసే సత్కార్యాల గురించి మనం వింటున్నాము అయితే మహాశివులారా గత కార్యక్రమం మీరు ఏదైతే విన్నారో జిహాద్ ఫీ సబీర్ ఇల్లా గురించి విన్నారు ఈరోజు పదిహేనవ సత్కార్యం ఏదైతే త్రాసును బరువుగా చేస్తుందో ప్రళ దినాన త్రాసును బరువుగా చేస్తుందో అదేమిటి జిహాద్ ఫీ సబీలిల్లా పుణ్యానికి సరి సమానమైన సత్కార్యాలు మహాశివులారా ఇస్లాం ధర్మం యొక్క విశిష్టత మరియు గొప్పతనం ఒకటి ఏమిటంటే స్వర్గాన్ని చేరుకోవడానికి నరకం నుండి రక్షింపబడడానికి ఎన్నో మార్గాలు మనకు చూపింది అందులో బీగం లాంటిది మూల విషయం లా ఇలాహ ఇల్లల్లా మనందరి ఆరాధ్యుడు కేవలం అల్లాహ మాత్రమే అని స్వీకరించడం ఆ తర్వాత విశ్వాసాల్లో ముఖ్యమైన ఏ విశ్వాసాలైతే ఉన్నాయో వాటిని విశ్వసించడం ఇక సత్కార్యాలు చేస్తూ పోవడం సత్కార్యాల విషయంలో కొన్ని సత్కార్యాలు కొన్ని సందర్భాల్లో కొందరే చేయవచ్చు మరికొందరు చేయలేకపోతారు అలాంటి వారు ఎలాంటి నిరాశకు గురి కాకుండా స్వర్గాన్ని చేరుకోవడానికి మార్గాలు లేవా అన్నటువంటి బాధకు లోనవకుండా మరికొన్ని రకాల సత్కార్యాలు వారికి తెలుపబడ్డాయి ఈ విధంగా మన త్రాసు బరువుగా అయి స్వర్గంలో చేరడానికి ఇంతవరకు మనం పద్నాలుగు సత్కార్యాల గురించి తెలుసుకున్నాము వాటిలో ఎన్నో సత్కార్యాల ప్రస్తావన వచ్చింది అయితే ఇప్పుడు పదిహేనవ సత్కార్యం ఏంటి జిహాద్ ఫీసబీలిలాకు సరి సమానమైన మరికొన్ని సత్కార్యాలు అయితే గమనించండి వాటిలో ఇంతకు ప్రస్తావించబడిన కొన్ని విషయాలు కూడా రావచ్చు కానీ ఎన్నో విషయాలు కొత్తవి కూడా మనం వింటాము అందుకొరకు టాపిక్స్ శీర్షికలు కొన్ని సందర్భాల్లో ఒకే రకంగా కనబడుతున్నాయి కదా అని ఇలాంటి కార్యక్రమాలు వినడం మానుకోవద్దు కొత్త విషయాలు కూడా ఎన్నో వస్తాయి ఈ శీర్షికలో జిహాద్ ఫీ సబీరిల్లాహ్ పుణ్యానికి సరి సమానమైన సత్కార్యాల్లో కొన్నిటిని తెలపడం జరుగుతుంది కానీ అవి తెలిపేకి ముందు హాఫిద్ ఇబ్న హెజర్ అస్కలాని రహమతుల్లా అలీ సహీ బుఖారి యొక్క ప్రఖ్యాతి గాంచిన వ్యాఖ్యానం ఫతుల్ బారి రాసిన వారు ఒక చాలా మంచి మాట తెలిపారు అది కూడా మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది ముజాహిద్ అంటే జిహాద్ ఫీ సబీర్ ఇల్లాలో పాల్గొనే వ్యక్తి ముజాహిద్ ముజాహిదేతరులు కూడా పొందవచ్చు జిహాదులో ఎవరైతే పాల్గొనలేకపోతున్నారో వారు కూడా జిహాదులో పాల్గొనే వారు పొందేటువంటి స్థానం పొందవచ్చు ఎలా ఒకటి అందులో పాల్గొనాలని సత్సంకల్పం నిశ్చయించుకోవడం మరియు ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లహు అలీ వసల్లం తెలిపిన ఇతర కొన్ని సత్కార్యాలు ఏవైతే జిహాద్ ఫీ సబీలిల్లా పుణ్యానికి సమానంగా ఉంటాయో వాటిని చేయడం ఎందుకంటే ఎప్పుడైతే ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ముజాహిద్కు జిహాద్ ఫీసబీలిలాహలో పాల్గొనే వారికి స్వర్గంలో వంద స్థానాలున్నాయి ప్రతీ ఒక్క స్థానం నుండి రెండవ స్థానం మధ్యలో భూమి ఆకాశాల మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందో అంత ఒక స్థానం నుండి రెండవ స్థానం రెండవ స్థానం నుండి మూడో స్థానం ఈ విధంగా ప్రతి రెండు స్థానాల మధ్యలో అంత డిస్టెన్స్ ఉంది అని చెప్పారు అప్పుడే ప్రవక్త సల్లూ అలీ వసల్లం విశ్వాసులందరికీ ఒక ఆదేశం ఇచ్చారు అదేమిటి ఇదా మీరు అల్లాతో స్వర్గాన్ని కోరినప్పుడు ఓ అల్లాహ్ నాకు స్వర్గం ప్రసాదించు అని దువా చేసినప్పుడు ఓ అల్లాహ్ నాకు జన్నతుల్ ఫిర్దౌస్ ప్రసాదించు ఫిర్దౌస్ స్వర్గం గురించి మీరు కోరండి దువా చేయండి అని చెప్పారు మళ్ళీ ఏం చెప్పారు ఫిర్దోస్ అంటే ఎన్ని స్వర్గాలైతే ఉన్నాయో వాటిలో అన్నిటికంటే అతి ఉత్తమమైనది అతి ఉన్నత ప్రదేశంలో మరియు మధ్యలోనున్నది అల్లా యొక్క అర్ష్ కింద ఉన్నది ఫిర్దోస్ అందుకుంచి మీరు ఫిర్దోస్ను కోరండి అని ప్రవక్త సలహా అలెస్ తెలిపారు ఇంతవరకు ఇబును హజర్ చెప్పిన మాట సమాప్తమైంది కానీ మనకు బోధపడిన విషయం ఏంటి ముజాహిదుల స్థానాల గురించి ప్రవక్త సల్లలాహు అలీ వసల్లం తెలిపిన తర్వాత మీరందరూ స్వర్గం కోరినప్పుడు ఫిర్దౌస్ను కోరండి అని ఏదైతే చెప్పారో అంటే ఈ స్వర్గం కేవలం జిహాద చేసే వారి గురించే కాదు ఎవరైతే జిహాదు చేయలేకపోతారో వారి గురించి కూడా ఉంది అయితే వారు ఏదో కింది స్వర్గానికి అని కాదు ఫిర్దోస్ను కోరాలి అక్కడి వరకు చేరుకునే ఏ సత్కార్యాలైతే ఉంటాయో వాటిని చేసే ప్రయత్నం చేయాలి అని ఈ విధంగా మనకు ఒక ఉత్సాహం ఉత్తేజం ఉద్రేకం ఒక మంచి విషయాన్ని పొందడానికి ఎప్పుడూ కూడా మన ఆలోచనలు హైటాప్గా ఉండాలి ఉన్నతంగా ఉండాలి కనీసం దానికి దగ్గరికైనా మనం చేరుకోవచ్చు అన్నటువంటి ఆశ ఉంటుంది అయితే రండి సోదరులారా జిహాద్ ఫీ సబీరిల్లా పున్యానికి సరి సమానమైన సత్కార్యాల్లో మొదటి విషయం వితంతులు నిరుపేదలు వారి బాగోగులు చూడడం ఈ విషయం ఇంతకు కూడా ప్రస్తావించడం జరిగింది రాత్రంతా తహజుద్ నమాజ్ చేసే వారి పుణ్యాలకు సమానమైన సత్కార్యాల ప్రస్తావనలో మరోసారి వినండి వితంతుల కొరకు నిరుపేదల కొరకు వారి బాగోగుల గురించి ప్రయత్నం చేసేవాడు పాటుపడేవాడు ముజాహిద్ ఫీసబీల్లా లాంటి వాడు లేదా రాత్రంతా తహజిద్ నమాజ్ చేస్తూ పగలంతా ఉపవాసం పాటించే లాంటివాడు అల్లాహుఫర్ ఇంత గొప్ప విషయం ఈ పుణ్యాన్ని మనం పొందాలంటే స్వయంగా మనం వారి ఇంటికి రావడం పోవడం వారింట్లో అన్ని రకాల సేవలు అందించడమే కాదు ఇలా చేయగలిగితే అలహమ్దులా చాలా మంచిది కానీ ఇంత చేయలేకపోయినా ఇంకా ఎన్నో రకాలుగా ఈ పుణ్యాన్ని మనం పొందవచ్చు ఉదాహరణకు మనం స్వయంగా బీదవాళ్ళమై ఈ పుణ్యాన్ని పొందాలనుకుంటే వితంతువులు నిరుపేదలు వారి గురించి శక్తి ఉన్న వారి వద్దకు వెళ్ళి వారికి వారి విషయం తెలియజేసి వారి నుండి సహాయం తీసుకుని వారికి అందచేయడం లేదా వారికి నచ్చజెప్పడం వారు స్వయంగా వారికి సహాయం చేయడం ఇది కూడా ఒక ప్రయత్నంలో వస్తుంది అంతేకాకుండా ఏదైనా సందర్భంలో వారికి కొన్ని సందర్భాల్లో కూరగాయలు బయటి నుండి తీసుకురావడం కానీ ఏదైనా సామాన్ తీసుకురావడం కాని వీలు కాని ఎడల ఇందులో సహాయం చేయడం కూడా వస్తుంది ఈ రకమైన సహాయం కూడా ఇందులో లెక్కించబడుతుంది ఇంకా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలుంటాయి వితంతులకు నిరుపేదలకు సహాయం అందిస్తూ ఉంటాయి అయితే అలాంటి స్వచ్ఛంద సేవా సంస్థ వారి వద్దకు వెళ్ళి వీరి గురించి తెలియజేయడం మరియు వీరి యొక్క ఫైల్ వారి వరకు అందచేయడం ఈ విధంగా ఈ పుణ్యాన్ని పొందాలనుకుంటే ఎన్నో మార్గాలు మనం ఆలోచించి అవలంబించవచ్చు జిహాద్ ఫీ సబీలిల్లా పుణ్యానికి సరి సమానమయ్యే రెండవ సత్కార్యం విల్హెజ్జా తొలి దశలో అధికంగా పుణ్యాలు చేస్తూ ఉండడం దీని గురించి ఒక రెండు హదీసులు చాలా శ్రద్ధగా వినండి ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాహు అలీ వసల్ తెలియజేశారు ఫలం ఇయర్జ మిందాలి కషై ఏంటి భావం ఈ హీతుకు అల్లాహ్ వద్ద ఈ రోజుల్లో చేసే సత్కార్యాల కంటే ప్రీతికరమైన సత్కార్యాలు మరే రోజుల్లో చేసే సత్కార్యాలు కావు అతి ప్రీతికరమైనవి అహబ్బు ఇలల్లాహ్ ఎక్కువ ప్రియమైనవి ఇతర రోజుల్లో చేసే సత్కార్యాలు కూడా అల్లాహకు ఇష్టం అతి ఎక్కువగా ఇష్టమైనవి ప్రియమైనవి ఈ రోజుల్లో అంటే అరబీ మాసంలోని పన్నెండవ మాసం విల్హిజ మాసం యొక్క తొలి దశలోని అయితే సహచరులు ప్రవక్త జిహాద్ ఫీసబీర్ ఇల్లాకు కూడా అంత పుణ్యం అని అడిగారు ప్రవక్త ఏం సమాధానం చెప్పారు ప్రవక్త సల్లూ అలై వసలం తెలిపారు జిహాద్ ఫీ కు కూడా అంత పుణ్యం లేదు ఎంత పుణ్యమైతే ఈ రోజుల్లో చేసే సత్కార్యాలకుందో కానీ ఏ ముజాహిద్ ఫీ సబీలిల్లా అయితే తన ప్రాణం ధనం రెండిటితో సహా జిహాద్లోకి వెళ్తాడో మరి తిరిగి ఏ ఒక్క వస్తువుతో కూడా రాడో అతని విషయం వేరు అంటే అతనికి పుణ్యం ఇంకా ఎక్కువగా లభిస్తుంది చెప్పే విషయం ఏంటంటే ఈ తొలి దశలో మనం ఏ నమాజులైతే చేస్తామో ఏ ఉపవాసాలైతే పాటిస్తాము ఏ విక్రి చేస్తాము తల్లిదండ్రుల సేవలో ఏ పాటు పడతామో ఈ విధంగా మహాశివులారా ఏ సత్కార్యాలు చేస్తామో వాటన్నిటి పుణ్యం జీహాద్ ఫీ సబీలిల్లా కంటే ఉత్తమం అవుతుంది మరియు ఎంత ఉత్తమంగా అవుతుందో అంతే మన త్రాసులో ఎక్కువ బరువుగా ఉంటుంది ఇన్షా అల్లాహ عنده حديث ما من عمل أزكى عند الله ولا أعظم أجرا من خير يعمله في عشر الأضحى قيل ولا الجهاد في سبيل الله قال ولا الجهاد في سبيل الله ولا الجهاد في سبيل الله عز وجل إلا رجل خرج بنفسه وماله فلم يرجع من ذلك بشيء الله وده జిల్హెజ్జా తొలి దశలో చేసే మేలు కంటే అత్యంత పవిత్రమైనది గొప్ప ప్రతిఫలానికి అర్హత గలది ఇక వేరే ఏ రోజుల్లో చేసే సత్కార్యం లేదు జిహాద్ ఫీ సబీలిలా కూడా లేదా ప్రవక్త అని వారు అడిగినప్పుడు జిహాద్ ఫీ సబీలిలా కూడా లేదు కానీ ఏ వ్యక్తి అయితే తన ధనము మరియు ప్రాణముతో వెళ్తాడో తిరిగి ఆ రెండిట్లో ఏదాని కూడా తీసుకువరాడో అలాంటి వ్యక్తి విషయం వేరు అయితే ఈ విధంగా ఈ రెండు హదీసులను కలిపి మనకు మూడు విషయాలు తెలుస్తున్నాయి ఏమిటంటే జిల్హిజ్జా తొలి దశలో చేసే సత్కార్యాలు అల్లాకు అత్యంత ప్రియమైనవి అవి ఎక్కువ పవిత్ర గలవి మరియు పుణ్యం రీత్యా కూడా అవము అజరా అజరున్ అదీం అని మనం విన్నాము కదా అలాగే అజరే అదీం యొక్క అర్హత కలిగించే అటువంటిది అందుకు మహాశివులారా జిల్హిజా తొలి దశ వస్తుంది అంటే అన్ని రకాల సత్కార్యాల్లో మనం ముందుకు వెళ్ళాలి మహాశివులారా జిహాద్ ఫీ సబీలిలా పుణ్యానికి సమానమైన సత్కార్యాల్లో మూడవది నమాజ్ దాని సమయం నుండి ఆలస్యం చెయ్యకపోవుట హజరత్ అబ్దు అది అల్లాహో తన ఉల్లేఖించారు నేను ప్రవక్త సలహు అలీ వసలంతో ప్రశ్నించాను అల్లాహకు చాలా ప్రీతికరమైన ఆచరణ ఏది అని ప్రవక్త చెప్పారు దాని సమయంలో చేయుట అని మరియు సునన్ అభిదావులో ఉంది నమాజ్ దాని తొలి సమయంలో చేయుట అని అబ్దుల్లా రజల్లా అను అంటున్నారు మళ్ళీ అడిగాను ఆ తర్వాత ఏది ప్రవక్త అని ప్రవక్త సలహా సలం చెప్పారు తల్లిదండ్రులతో ఉత్తమంగా మెలగడం వారి సేవాలో ఉండడం వారితో సద్వర్తనతో మెలగడం ఆ తర్వాత ఏది ప్రవక్త అని అడిగాను అప్పుడు ప్రవక్త చెప్పారు జిహాద్ ఫీ సబీలి సహిబ్ఖారి హదీఫ్ నంబర్ ఐదు రెండు సహి ముస్లిం హదీస్ నంబర్ ఎనభై ఐదు ఈ హదీసు ద్వారా ఎన్నో విషయాలు బోధపడతాయి కానీ ఒక విషయం గమనించండి ఈ రోజుల్లో నమాజ్ తల్లిదండ్రుల సేవల కంటే ఎక్కువగా జిహాదని కొందరు ఏదైతే అంటున్నారో ఈ హదీసును గ్రహించేది ఉంటే అల్లాకు అతి ప్రీతికరమైన ప్రియమైన ఆచరణలో నమాజ్ మొ మొట్టమొదటి స్థానంలో అగ్రస్థానంలో ఉంది అని మనకు తెలుస్తుంది ఆ తర్వాత తల్లిదండ్రుల సేవ ఆ తర్వాత జిహాద్ ఫీస వీలి ఇంకా మహాశైలారా ఇదే నమాజ్ గనక మనం సామూహికంగా పాటిస్తే జమాత్తో చేస్తే ఇంకా ఎక్కువగా పుణ్యం మనకు లభిస్తుంది పాతిక రేట్లు ఎక్కువ అని ఒక ప్రఖ్యాతి గాంచిన హీస్ ఉంది అయితే కొందరు చాలా తప్పుడు భావంలో పడి ఉన్నారు కొందరితో కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది వచ్చేసేయండి మీరు నమాజ్ చేస్తున్నారు కానీ మీ ఇంట్లో చేసుకుంటున్నారు దానికి బదులుగా మజిద్లో చేద్దాము అంటే ఎంతో ఈజీగా ఇరవై రేట్లు ఎక్కువనే కదా పాతిక రేట్లు మాత్రమే ఎక్కువ కదా అల్లాహు అక్బర్ అస్త పాతిక రేట్లు మాత్రమే ఎక్కువ అని ఇంత హేళనగా మరియు ఏదో చిన్నపాటి విషయం అన్నట్లుగా సమాధానం పలుకుతారు కానీ ఆ పాతిక రేట్ల పుణ్యం లభించాలంటే కనీసం మనం ఇంటి వద్ద ఇరవై సార్లు ఆ నమాజ్ను చేసే ప్రయత్నం చేస్తామా అలా చేయడం ధర్మం అని నేను చెప్పడం కాదు విషయం ఏంటంటే ఆ పాతిక రేట్లు ఎక్కువ ఏదైతే లభిస్తుందో దాన్ని పొందడం కూడా మనం ఎందుకు వినకాడుతున్నాము అయితే సామూహిక నమాజుకు పాతిక రేట్ల మాత్రమే పుణ్యం అన్న విషయం కూడా నిజమైనది కాదు అది ఒక కనీస హద్దు ఎవరు ఇంకా ఎంత సత్సంకల్పంతో అల్లాభీష్టాన్ని కోరుతూ ఇంత మంచి ఉద్దేశంతో మస్జిద్దుకు వెళ్తారో అంతే వారి యొక్క పుణ్యం ఇంకా పెరుగుతూ ఉంటుంది ఈ విషయాన్ని మీరు గ్రహించాలంటే కనీసం హదీథు కిరణాలు రియాదు స్వాలిహైన్ అన్న పుస్తకంలో ఫదులు సలా ఫదులు సొలా తిల్ జమా సామూహిక నమాజ్ యొక్క ఘనతకు సంబంధించిన హదీధులన్నీ చదివి చూడండి మనిషి ఇంటి నుండి వెళ్ళి మస్జిద్ చేరుకొని మళ్ళీ మస్జిద్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఎన్ని అడుగులు అవుతాయో ప్రతి అడుగుకు బదులుగా ఒక పుణ్యం లిఖించబడుతుంది ఒక పాపం తుడిచి జరుగుతుంది మరియు ఒక స్థానం పెరుగుతుంది ఇవేమైనా తక్కువ ఉన్నాయా అంతేకాకుండా ఈ హదీత్ను కూడా మీరు గమనించండి మస్జిద్లో సంఖ్య ఎంత ఎక్కువగా పెరుగుతుందో అంతే ఎక్కువగా మన పుణ్యాలు కూడా పెరుగుతాయి మస్జిద్లో నమాజ్ చేసేవారి సంఖ్య ఎంత పెరుగుతుందో అంతే ఎక్కువగా మన పుణ్యాలు కూడా పెరుగుతాయి దీనికి ఆధారంగా ఈ హదీత్ వినండి ముసలద్ అహ్మద్లో కూడా ఈ హదీస్ ఉంది సునన్ అబీ కూడా ఉంది సునన్ అబీ దావుద్ నంబర్ మనిషి ఒంటరిగా నమాజు చేసేదాని కంటే మరొక మనిషితో కలిసి చేయడం ఒంటరిగా చేయడం కంటే ఎంతో ఉత్తమమైనది ఇద్దరితో కలిసి చేయడం ఒక వ్యక్తితో కలిసి చేయడం కంటే ఎంతో మేలైనది ఈ విధంగా ఫమా కథురా ఎంత నమాజు చేసే సంఖ్య పెరుగుతుందో ఫు అహబ్బు ఇలల్లా అది అంతే అల్లాకు ఎక్కువ ప్రియమైనది అల్లాకు ఎంత ఎక్కువ ప్రియమైనదో అంతే మన త్రాసులో అది బరువుగా ఉంటుంది ఇంకా మహాశివులారా ఎవరికైనా అవకాశం కలిగింది అల్లాహు తాల మక్కా మదీనాలో చేర్పించాడు అంటే అక్కడ మస్జిద్ హరామ్ మక్కతుల్ ముకర్రమాలో ఒక్క నమాజ్ యొక్క పుణ్యం ఇతర మస్జిదుల్లో లక్ష నమాజుల కంటే ఎక్కువగా లభిస్తుంది మరియు మస్జిద్ నబవీలో ఒక నమాజ్ పుణ్యం మస్జిద్ హరామ్ మక్కతుల్ మొకర్రమా తప్ప ఇతర మస్జిదులలో వెయ్యి నమాజుల ఎక్కువగా ఉంటుంది ఈ విషయం సహై బుఖారి పదకొండు తొంభై సహై ముస్లిం పదమూడు తొంభై నాలుగులో ఉంది ఈ విధంగా మహాశివులారా నమాజ్ ఇది కూడా జిహాద్ ఫీ సబీలిలా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిది కూడా మనం ఈ నమాజ్ను పాటించి స్థాపించి ఇందులో ఎలాంటి అలసట అశ్రద్ధత వహించకుండా ఉంటే మరియు సామూహికంగా కూడా పాటిస్తూ ఉండాలి ఇందువల్ల కూడా మన పుణ్యాలు ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అల్లాహుతాల మనందరికీ మన త్రాసును బరువు చేసే సత్కార్యాలు అధిక సంఖ్యలో ఎల్ల వేలల్లో పాటిస్తూ ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక జజాకుముల్లా హుఖైరా వాల్స్ అయికు వరహతుల్ వరకాతూ